శ్రీగురుభ్యో నమ హరి ఓ గణా గణపతి జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతూతి సాదం శ్రీమహాగణాధిపతాశివసా శంకరాచార్యమ్యమాన్ अस्मदाचार्यपर्यता वंदे गुजपरंपरा ओं भद्रं कर्णेष्याम देवाः भद्रम पश्ये माक्षज्त्रा स्थिर सुुलागुसो देवितुस्व इंद्रो वृद्धश्रवा స్తిన పూషా విశ్వేదస్తినస్తాక్షోష్ట ప్రస్తినోహస్పతి ఓ శాంతిశాంతిశాంతియతే హిషుప్త నిగృహీత తదే నిర్భయం బ్రహ్మా జ్ఞానాలోకంత తుషుక్తే లీయతే ఆ మనస్సు నిద్రవస్థలో విలీనమవుతుంది ఎలా విలీనమవుతుంది అంటే అన్ని వాసనలను అలాంటి పెట్టుకుని అవిద్యాది ప్రత్యయబీజవాసనాభిస్సహ విలీనమైపోతుంది ఇది ఎలా ఉంటుందంటే స్నానం చేయకుండా సెంటు రాసుకున్నట్టు స్నానం చేయకుండా సెంటు రాసుకుంటే ఏమవుతుంది అలాగే అనమాట సో తాత్కాలికంగా ఏదో కొంత శోభగా ఉన్నట్టు అనిపించినా మళ్ళీ యథాప్రకారంగా అలాగే రాత్రి పడుకోబోయేప్పుడు చాలా కామ్గా ఉంటాడు మొన్నడు పొద్దున్న మళ్ళీ మామూలుగా ఆ వాసనలతో సహా బీజభావంలో ఉంటుంది అలా కాకుండా మీరు నిరోధం చేస్తారు నిరోధం కూడా ఇక్కడ ఎలాగంటే శంకరులు ఏమంటున్నారంటే అందాము తద్వివేక విజ్ఞానపూర్వకం నిరుద్ధం నిగృహీతం సత్ అది వివేక విజ్ఞానపూర్వకంగా నిరోధించాలి ఈ మనస్సును నిరోధించటంలో రెండు పద్ధతులు ఒకటి హఠయోగ ప్రక్రియ వాళ్ళ గోల్ కూడా మనస్సును నిరోధించటమే దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టెక్నికల్ మెథడ్నే ఉపయోగిస్తారు ఒక టెక్నిక్ను ఉపయోగిస్తారు ఆ టెక్నిక్ రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి ఆ టెక్నిక్స్ను ఉపయోగించినట్లయితే మనస్సు నిరోధింపబడుతుంది ఇప్పుడు ఒక ఆసనం ఒకటి ఉంది ఆ ఆసనం వేస్తే మనస్సు ఇంకా ఆసనం తీసేసిన వెంటనే మామూలు ఈ ఈ రకమైన హఠయోగ నిరోధాన్ని వేదాంతులు అంగీకరించరు వాళ్ళు ఏమంటారంటే ఈ హఠయోగ నిరోధంలో మనస్సులో ఉండే అజ్ఞానం అలాగే మిగిలి ఉంటుంది అది ఎక్కడికి పోదు మళ్ళీ మీరు హఠయోగ నిరోధం నుంచి మామూలుగా మనస్సు యొక్క ప్రచారంలోకి వచ్చేసేపటికి మళ్ళీ యథాప్రకారంగా కథ మామూలుగా వస్తుంది మళ్ళీ మనస్సులో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ కూడా అలాగే ఉండిపోతాయి కాబట్టి దీనికి భగవాన్ రమణ మహర్షి దృష్టాంతం చెప్పేవారు నేను చెప్పాను దానసార్లు అది ఎలాగంటే ఈ యోగి సమాధిలోకి వెళ్ళిపోయే ముందు కప్పు కాఫీ కావాలని అడుగుతాడు భగవాన్ రమణ మహర్షి కాఫీ దృష్టాంతమే చెప్పారు అంటే అప్పట్లో మరి సౌత్ ఇండియా కదా కాఫీలు తాగడం అనేది ఉంటుంది కదా ఈ యోగి కాఫీ తాగి అలవాటు ఉంది కాఫీ తీసుకురమ్మని చెప్పాడు చెప్పి ఈ లోపల కాఫీ ఈ శిష్యులు కూడా కొంత అదో రకంగా ఉంటారు అందరు శిష్యులు ఒకే రకంగా ఉంటారు కొంచెం గడబడ వ్యవహారం కూడా ఇటు ఉంటారు కాఫీ తీసుకున్నారా అంటే ఎఫిషియంట్ విద్యార్థి అయినట్లయితే ఐదు నిమిషాల్లో మంచి కాఫీ తీసుకొస్తారు ఇన్ఎఫిషియంట్ వాడు అయితే అరగంట తర్వాత చల్లారిపోయిన కాఫీ తీసుకొస్తాడు ఏదో అలా చేస్తారు సో అంచేత కొంతమంది పని చెప్పకపోవడం శ్రేష్టం వాళ్ళు అంటారు ఎవరి మీకు మేము పని చేసి పెడతాం శుభం అలా ఉండు బీదే ఎందుకంటే వాడు పని ఒకటికి మూడు చేసి పెడతాడు మళ్ళీ మీరు అంతా మళ్ళీ వరస మీరు ఉంటుంది అదివే ఈ శిష్యుడు అలాంటి వాడికి చెప్పారు కాఫీ తెచ్చిపెట్టుకుని వాడు ఎప్పుడో అరగంట ముప్పై ఒక గంట తర్వాత తీసుకొచ్చాడు కాఫీ ఈ లోపల ఈయన సమాధి స్థితిలోకి వెళ్ళారు సమాధిలో ఉండగా వాళ్ళు డిస్టర్బ్ చేయరు కదా అజా కాఫీ వాడు తాగేసి లేచాడు ఈయన సమాధి నుంచి లేచారు అరగంట తర్వాత ఈ సమాధి అనేది అరగంట కంటే ఎక్కువ ఉండదు మ్యాక్సిమం అరగంట తర్వాత సమాధి నుంచి లేచి ఆయన మొట్టమొదట రియాక్షన్ ఏమిటంటే కాఫీ తెచ్చావా అని అంటే ఈ కాఫీ సంస్కారము లేకపోతే వాసన ఆ మానసిక వాసన అది సమాధిలోకి వెళ్ళి ముందు ఫ్రీజ్ అయింది సమాధిలోంచి రాగానే థా అయింది మళ్ళీ ఓపెన్ అయింది అలా ఉంటుంది కాబట్టి హఠయోగ సమాధి సమ్మతం కాదు ఈ శక్తిపాతకాలు ఇవన్నీ కూడా అవి ఏమీ సమ్మతం కాదు ఏదో వివేకానందకి రామకృష్ణ పరమహంసం శక్తిపాతం చేసేయని ఈ శక్తిపాతం వాళ్ళు చెప్పే స్టోరీ అది అలాగేమీ చెప్పలేదు వివేకానంద వివేకానంద రచనలు చూస్తే శక్తిపాతం చేసి వాళ్ళగా కనపడం వీళ్ళు ఏం చేస్తారంటే మహాత్ముడి చుట్టూ కథలు అల్లుకుంటారు ఎందుకంటే కథలు అల్లేసి పెట్టేసుకుంటే ఇంకా తత్వాన్ని అర్థం చేసుకుని పూచి ఉండరు ఆ కథలు పాడుకుంటూ ఒక ఆలక్షేపం చేసింది విగ్రహం పెట్టి పూజ చేసేటంటే హియాజ్ లాస్ట్ నైన్ హండ్రెడ్ ఆఫ్ ది స్పిరిట్ మహాత్ముని యొక్క చుట్టూ కథలు అల్లేడంటే ఫిఫ్టీ ఆఫ్ ది స్పిరిట్ పోయింది విగ్రహం పెట్టి అభిషేకం చేసేదంటే హండ్రెడ్ పోయింది గేమ్ మిగలలేదు ముగ్గి చేకడి వేసుకున్నట్టు అయిపోయింది కాబట్టి అలాగా వివేకానంద శక్తిపాతం అదేమి అంగీకారం కాదు సో అటువంటి ప్రక్రియల ద్వారా మనోనిరోధము కాదు వేదాంత సమ్మతమైన ప్రక్రియ ఏమిటది వివేక విజ్ఞానపూర్వకం నిరుద్ధం అందుకోసం ఈ కథ చెప్పారు ఆ మనస్సును నిరోధించటం ఖాయమే అదే కానీ ఏ రకంగానూ వివేక విజ్ఞానపూర్వకంగా అంటే వివేక జ్ఞానము పూర్వకంగా ఉండాలి సో వివేకము అంటే ఏమిటి ఈ మనస్సు యొక్క చలనం వల్ల భాషించేటువంటి ప్రపంచము ఆ ప్రపంచం ఎలా ఉంటుంది వ్యక్తు పదార్థములు ఉంటాయి వ్యక్తులు ఉంటారు పరిస్థితులు ఉంటాయి మూడే ఉంటాయి అవి భాషిస్తూ ఉంటాయి ఇది నేను కూర్చున్న సోఫా ఒక పదార్థం భాషిస్తున్నాను మనస్సు ద్వారా భాషిస్తుంది స్పర్శ జ్ఞానము మనస్సు కలిసి భాషిస్తుంది వీడు నా మనిషి నాకు కావలసిన వాడు బంధువు మనిషి భాషిస్తూ ఒక పరిస్థితి ఈ పరిస్థితి సుఖము ఈ పరిస్థితి దుఃఖము అని పరిస్థితులు భాషిస్తాయి ఇది జగత్ అంటే వేరే ఏమి ఈ జగత్తంతా కూడా మనస్సు యొక్క చలనం నుంచే పుట్టింది మీరు వ్యక్తన్నా పరిస్థితి అన్నా వస్తువు అన్న మనస్సు యొక్క చలనం నుంచి వచ్చింది కాబట్టి మనస్సు యొక్క చలన రూపంగా నిర్మాణమవుతూ ఉండేటువంటి ఈ వ్యక్తులు ఈ పరిస్థితులు ఈ వస్తువులతో కూడిన జగత్తు ఇది భాషించేదే తప్ప యథార్థం అది వాస్తవంగా అంటే ఇప్పుడు ఎదుర్కొన్న మనిషి లేడని అంటలేదు ఆ మనిషికి మీరు పెట్టుకున్న పేరు మిథ్యా అంటున్నారు ఓ మనిషి ఉంటాడు వాడు ఏదో బాగుమరదనో ఏదో పేరు పెడతారు పేరు పెట్టి ఆ బంధింపబడతారు నామకరణం చేసిన వెంటనే బుద్ధుడు అవుతాడు నామకరణం చేయనంతసేపు ఏం పర్వాలేదు కానీ నామకరణం చేసేటంటే బంధింపబడతాం సో ఈ జగత్తు మిథ్య ఇది సత్యము కాదు తర్వాత మనస్సు మనస్సుతోటి అస్తమాని ఈ పరిస్థితులను లేకపోతే వ్యక్తులను లేకపోతే వస్తువులను భావన చేసుకుంటూ మనస్సును ఆ విధంగా ఎంగేజ్ చేస్తూ కూర్చోవటంలో ఏమిటి ఉపయోగం ఉన్నది ఎందుకంటే ఈ పదార్థాలు మారిపోతూ ఉంటాయి వ్యక్తులు మారిపోతూ ఉంటారు తర్వాత పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అటువంటిప్పుడు ఈ మనస్సుతోటి ఊరికే వీటిని అన్నింటినీ ఎంగేజ్ చేసుకుంటూ కూర్చోవటంలో ఉపయోగమే ఉంది ఉపయోగం లేదు కాబట్టి మనస్సుతోటి ఈ సంసార విషయాలను ఎంగేజ్ చేయడం అనవసరం అది చాలా మిస్లీడింగ్ దానివల్ల మన శక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది మనం బహిర్ముఖలం అయిపోయి జీవితం తప్పుదాన్ని పోతుంది కాబట్టి ఇది మిథ్యా ఇది అవివేకము కాబట్టి ఏం చేయాలి మనస్సుతోటి ఈ మూడింటిని ఎంగేజ్ చేయటం వీటిని మూడింటిని సంకల్పిస్తూ ఉండటం మానేసేయాలి మానేస్తే ఏమిటవుతుంది మనస్సు తన స్వరూపంలో విలీనం ఇది వివేక విజ్ఞానపూర్వకంగా నిరోధము అంటే దానికి మళ్ళీ ఏవో కొన్ని మెథడ్స్ ఉంటాయి ఆ మెథడ్స్ ఏమిటంటే మనస్సుని సాక్షి రూపంగా దర్శించటము లేకపోతే ఈ భూమధ్యంలో దర్శిస్తూ ఉండటము లేకపోతే నేత్ర దర్శనము నేత్రధ్యానము లేకపోతే ఈ వాయు సంచారాన్ని శ్వాసను దర్శించుట ఈ విధంగా దానికి ఏదో ఉంటాయి మొత్తానికి ఇక్కడ మెథడ్స్ ఎలా ఉంటాయంటే వాచ్ఫుల్నెస్ రూపంగా ఉంటాయి ఆ జాగ్రత్త సావధానం ఎప్పుడూ వాచ్ చేస్తూ ఉండడం అనే రూపంగా ఉంటాయి ఆ వాచ్ చేసి ఇది దేహం యొక్క ఒక భాగం కావచ్చు ఇలాగా లేకపోతే అంతకంటే సూక్ష్మంగా శ్వాస కావచ్చు లేకపోతే ఒక ఇమోషన్ కావచ్చు ఒక మనస్సు యొక్క స్పందన కావచ్చు ఏదైనా వాచ్ ఆ వాచ్ మీకు సాక్షి రూపంగా మీరు నిలిచి ఉంటారు మీ చేత వాచ్ చేయబడితే మిథ్యాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఇది ఒక పద్ధతి ఈ వివేక విజ్ఞానపూర్వకమైన మనోనిరోధము దీన్ని మనం అభ్యాసం చేయాల్సి అది భాష్యకారులు చెప్తున్నారు ఇప్పుడు ప్రారంభావస్థలో ఉన్న సాధకునికి కొన్ని ఫార్మల్ మెడిటేషన్స్ అవసరం అవుతాయి ఏదో శ్వాస నిశ్వాసని పట్టుకుని మెడిటేషన్ చేయడము లేకపోతే అనులోమ విలోమని లేకపోతే ఓంకార మెడిటేషన్ మంత్రా మెడిటేషన్ ఏదో ఉన్నమ శివాయ లేకపోతే రామనామము ఇటువంటి ఫార్మల్ మెడిటేషన్స్ కొన్ని ఉంటాయి అవి అవసరమవుతాయి కానీ వాటి గోల్ ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానము మనస్సులో వివేక విజ్ఞానమే గోలుగా పెట్టుకుని చేయాలి ఇంకా మరే గోలు ఉండకూడదు ఇంకా అక్కడి నుంచి లక్ష్మీ గణపతి మంత్రం తీసుకుని డబ్బు బాగా సమస్తుందని అది మొదలు పెడతాను అంటే ఇట్ మే బి వ్యాలిడ్ ఫర్ దర్ పర్పస్ బట్ నాట్ ఫర్ దిస్ పర్పస్ ఇక్కడ మనం మనోనిరోధం గురించి మాట్లాడుతున్నాం కానీ మనస్సును మరింత ఎంగేజ్ చేయడం కోసం మాట్లాడటం లేదు సంసారాల్లో మనస్సుని ఎంత అధికంగా ఎంగేజ్ చేస్తే వాడు అంత అధికమైనటువంటి దుఃఖానికి భయానికి గురవుతాడు వాడు ఎవడైనా సరే వాడు గృహస్థైనా సరే బ్రహ్మచారి అయినా సరే లేకపోతే పెద్ద సన్యాసైనా సరే లేకపోతే చిన్న సన్యాసైనా సరే ఎవడైనా సరే ఎంత అధికంగా మీరు సంసారంలో ఎంగేజ్ చేస్తారో మనస్సుని అంత అధికమైన దుఃఖాన్ని భయాన్ని పొందక తప్పాడు ఊరికే పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టేసి నా వెనకాల పదివేల మంది భక్తులు ఉన్నారు ఇరవై వేల మంది భక్తులు ఉన్నారు అంటే అదేదో గొప్పగా నడిచింది చాలా కాలం ఇప్పుడు సమాజం తిరగబడుతోంది ఇప్పుడు సమాజంలో ఇవి తెలుగు ఛానల్స్ ఇరవై ఛానల్స్ వచ్చేసాయి ఈ ఇరవై ఛానల్స్కి వార్తలే ఉంటాయి ఇంకేం వార్తలు ఉంటాయి అస్తమానం శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు వచ్చారు అయిపోయింది వార్త ఇంకెంతసేపు చెప్పినా వాడు వచ్చాడు అక్కడ ఉన్నాడు ఏం చెప్తాడు అంచేత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సన్యాసుల్ని బాబాలని వీళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళ వెంట పడుతున్నారు వాళ్ళకి వీళ్ళ కంటికి కనపడకుండా ఉండాలంటే మనం సింపుల్గా జీవించడం అభ్యాసం చేయాలి పెద్ద ఆశ్రమాలు పెట్టుకున్న వాళ్ళు వెంటబడతారు పడి అక్కడ పనిచేసి పెద్ద ఆశ్రమం అంటే మీ దగ్గరే ఓ మంది ఉద్యోగస్తులు వీళ్ళు వాళ్ళు ఉంటారు ఇండియా ఈజ్ ఎ కరప్ట్ సొసైటీ ఆ ఉద్యోగస్తుల్లో వాళ్ళు డబ్బిచ్చు కొనే here is a deep seated corruption in our society walu oke devudu devud antu untaru tappa oke tirupati devasthanam lo enta corruption undi valemo arjita sevata ikkatlo moodu retlu aidu retlaku amukuntunnaru pedda kumbha konam nodustunnaru kada 125 koottla kumbha konam nodustu untaru ivvala laddu counterfeit ticket lu inni ticket lu putukunnaru anni counterfeit e kabatte ఈ ఆశ్రమంలో పెద్ద ఆశ్రమం కట్టారనుకోండి మీరు పది మంది పెట్టుకుంటారు మనుషులను సెక్రటరీలు వీళ్ళు వాళ్ళు కుక్కు దగ్గర నుంచి పెట్టుకోవాలి ఆ పది మందిలో ఎవరినో ఒకళ్ళని కోనేస్తారు ఈ ఛానల్ కోనేస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా మీరు భోజనం చేస్తున్నారనుకోండి మామూలుగా వడ్డించిన అన్నం ఒక కూరపప్పు కలిపి తింటే పర్వాలేదు కానీ అది పప్పు కలిపి దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే మీరు తినలేరు ఎందుకని ఆ బ్యాక్టీరియా అన్ని కనపడతాయి అది పురుగులు ఉన్నట్టుగా కనపడుతుంది ఇంకేం తింటారు మీరు ఒకసారి మైక్రోస్కోప్ కింద చూస్తే ఇంకా అన్నం తినలేరు అన్నం స్వచ్ఛమైన అన్నం మనలో రోజు తిని అన్నం అది అమృతం వంటి అన్నం కానీ మైక్రోస్కోప్ కింద చూస్తే తినలేరు అలాగే స్వామీజీని మైక్రోస్కోప్ కింద చూస్తే ఇంకా స్వామీజీ ఏం కాదు మైక్రోస్కోప్ కింద చూడకూడదు స్వామీజీని మైక్రోస్కోప్ కింద చూస్తే పురుగులు కనపడతాయి సో దర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఏమనంటే సో బిలో బిలో ది డ్రెస్ ఎవ్రీబడీ ఈజ్ నేకెడ్ అండ్ బిలో ది డ్రెస్ సో డ్రెస్కే అందరు సబ్ నంగే హే అని అలా అది సామెత హిందీ నుంచి వచ్చింది ఆ డ్రెస్కేదో ఉంది పేరు కాబట్టి మైక్రోస్కోపుల్లో స్వామీజీలను చూడకూడదు ఎవరు చూస్తారు మైక్రోస్కోప్లో వడు మనిషే వాడు కాదన్నాడంటే వాడు ఆల్రెడీ అజ్ఞానంలో ఉండి మిమ్మల్ని అజ్ఞానంలోకి తోసేసేయడం అని అర్థం కాబట్టి ఈ సంసారము దాంట్లో ప్రవేశిస్తే అది అది అది మురికి గుంట దాంట్లో ప్రవేశించకూడదు ఎంత అవసరమో అంతే మనస్సును ఎంగేజ్ చేయకూడదు అలా మనస్సును విత్హోల్డ్ చేసేయాలి వివేక విజ్ఞానపూర్వకంగా చేయాలి వివేక వైరాగ్యాల బలంతో చేయాలి తప్ప హఠయోగ బలంతో చేయకూడదు హఠయోగ బలంతో చేస్తే వీడి వాసనలన్నీ ఇందాక చెప్పాను చూడండి స్నానం చేయకుండా సెంటు రాసుకోండి ఆ వాసనలన్నీ అలాగే ఉంటే మళ్ళీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి వెనక్కి నిరోధించాలి ఈ నిరోధించే ప్రక్రియలో కొన్ని ఫార్మల్ మెడిటేషన్స్ అవసరం అది అది చెప్తూ నేను కొంచెం డైగ్రెషన్ అయ్యాను ఇంకక్కడికి ఈ ఉపాసన చేస్తున్నాం ఆ ఉపాసన చేస్తున్నాం ఈ దేవత వెంటబడ్డాం ఆ గ్రహం వెంటబడ్డాం ఇలాంటివన్నీ అనవసరం అవన్న కూడా అవన్నీ కూడా సంసారం అది ఆ సంసారం మిస్లీడింగ్గా ఉంటుంది అది కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు వాళ్ళ వల్ల సమాజానికి ఉపకారం ఉండదు తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ ఉంది మరి స్వామీజీ ఈ సేవ చేస్తున్నాడు కదా అంటే దానికి వీళ్ళు ఏమంటున్నారో తెలుసిన లక్ష రూపాయలు సేవ చేస్తున్నాడండి పది లక్షలు వసూలు చేస్తున్నాడండి తీసుకెళ్ళి జైల్లో పెట్టుకుంటున్నాడు అడిద్ది లాజిక్ దారిసే వీడు ఉన్నాం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ లాజిక్ లక్ష రూపాయల సేవ చేస్తున్నాడు పది లక్షలు వసూలు చేస్తున్నాడు తొమ్మిది లక్షలకే అకౌంట్ లేదు జైల్లో పెట్టండి దట్ ఈస్ వాట్ దాపి కాషాయం కట్టుకోవాలంటే భయం వేసుకోండి ఎనీవే కాబట్టి కొన్ని ఫార్మల్ మెడిటేషన్స్ ది రైట్ డైరెక్షన్ ఉండాలి బట్ మీ గోలు ఆత్మస్వరూప సాక్షాత్కారమైనప్పుడు మాత్రం మీరు జిజ్ఞాసైనప్పుడు మాత్రం మీకు కావలసింది ఒకే ఒక మెడిటేషన్ అదేమిటంటే నిగృహీతం అంటే థాట్లెస్ స్టేట్ మీరు జ ఎలర్ట్గా ఉండి థాట్స్ని సస్పెండ్ చేసేసినటువంటి స్టేట్ దానికే అమనీభావము అని మనం అనుకున్నాం దీనికే మూక సత్సంగము అని పేరు పెట్టారు మహాత్మ రామ్ స్వామి రామశుభదాస్జీ మహారాజ్ మూక సత్సంగం అంటే మీరు వాగ్వూపంగా మాట్లాడద్దు మనస్సు సైలెన్స్ చేస్తే మీరు ఆ సద్రూపంతో ఐడెంటిఫై ఉంటారు అంటే ఏమిటి నేను కొంచెం చేతస్తంగా చెప్తాను ఏమనుకోకండి మనస్సు వ్యక్తులతో పరిస్థితులతో వస్తువులతో ఎంగేజ్ అవ్వడానికి బదులుగా సత్తుతో ఎంగేజ్ అవుతుంది తన స్వరూపంతో ఎంగేజ్ అవుతుంది దాన్ని థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు దట్ ఈజ్ ది ఓన్లీ మెడిటేషన్ దట్ యూ షుడ్ గో ఫార్ దానికి ప్రిపరేషన్గా ఏమైనా కొన్ని ఫార్మల్ మెడిటేషన్స్ తీసుకుంటే మంచిది బట్ మీ గోల్ మొత్తం దాన్న సో అంటే అర్థం ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏమిటైంది ఫ్రీ ఫ్రమ్ థాట్స్ అదే మెడిటేషన్ అయిపోయింది అంచేతనే అధ్యానమేవ ఆత్మధ్యానం ఆత్మధ్యానము అంటే ధ్యానం చేయకుండా ఉండడమే ధ్యానం చేస్తే ఏమిటి ధ్యానం ధ్యానం అంటే చింత ధ్యే చింతాయా ఏమిటి ధ్యానం చేస్తారు వస్తువుల గురించో పరిస్థితుల గురించో వ్యక్తుల గురించో ధ్యానం చేస్తారు ధ్యానం మానేసేయండి అంటే అదే అధ్యానమేవో ఆత్మధ్యానం అచింతనమేవో ఆత్మచింతనం మీరు సంసారాన్ని చింతించకుండా ఉండడమే ఆత్మచింతనము అంటే అదే అదే మనం చేయాల్సింది ఇటువంటి మెడిటేషన్ మీరు ఎలా చేయాల్సి ఉంటుందంటే అలౌ ద థాట్స్ టు ఫ్లో థాట్స్ని మీరు మీరు యు డోంట్ ఫైట్ దెమ్ యు డోంట్ జడ్జ్ దెమ్ జస్ట్ అలౌ దెమ్ టు ఫ్లో అండ్ వాచ్ దెమ్ వాచింగ్ ద మైండ్ దీంట్లో ఉండే రహస్యం ఏంటంటే ది వెరీ వాచ్ఫుల్నెస్ వాచ్ చేయటం అనే ఆ పద్ధతి ఎప్పుడైతే మీరు మొదలుపెట్టారో అప్పుడే మనసు అది స్లో మూవింగ్ అయిపోతుంది మనసు యొక్క హైపర్ యాక్టివిటీ తగ్గిపోతుంది మనస్సు స్లో మోషన్ అంటే అదేదో జడత్వం అనుకోద్దు మనస్సు స్లో మోషన్ అంటే ఏకాగ్రము అర్థం ఇప్పుడు మీ మనస్సు ఎలా ఉంది నా పాఠం వింటూ ఉంటే స్లో మోషన్లో లేదు ఇట్ ఈస్ ఇన్ స్లో మోషన్ ది దిస్ ఈజ్ ది స్లో మోషన్ మీకు శ్రవణమే లెక్క సపోజ్ మీరు పాఠం వింటూ అది ఎటో ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి అప్పుడు మనస్సు ఫాస్ట్ మోషన్లో ఉంటుంది మీరు ఇతర ధ్యాస విదిలిపెట్టేసి పాఠం ధ్యాస పెట్టుకుంటే స్లో మోషన్లోకి వచ్చేసింది సో ఆ రకంగా మనస్సును వాచ్ చేస్తే స్లో మోషన్లోకి వచ్చేస్తుంది కంటిన్యూ టు వాచ్ దెన్ ఇట్ స్టాప్స్ ఆల్ టుగెదర్ సో ఇంక ఇప్పుడు వాచ్ చేయటానికి థాట్ లేదు అప్పుడేమవుతుంది వాచ్ చేసి ఏమీ లేదు మరి ఏమవుతుంది వాచ్ఫుల్నెస్ అయిపోతారు మీరు బికమ్ ది వాచ్ఫుల్నెస్ ఏదైనా థాట్ వస్తే వాచ్ చేస్తారు థాట్ లేకపోతే లైక్ యూ యు యు యు య యు ఆర్ వాచింగ్ గోడ మీదేవో కనపడుతున్నాయి సపోజ్ స్పేస్లోకి వాచింగ్ చూస్తున్నారనుకోండి వాట్ ఆర్ యూ సీయింగ్ యూ ఆర్ సీయింగ్ నథింగ్ బట్ స్టిల్ యూఆర్ సీయింగ్ ఆ రకంగా వాచ్ఫుల్నెస్ రూపంగా నిలబడి ఉంటారు అప్పుడు మైండ్ ప్రసన్నంగా తయారు ప్రశాంతంగా అయిపోతుంది అయిపోయినప్పుడు మీరు చేయాల్సిన మీ తరఫు నుంచి చేయాల్సిన కృషి ఎక్కడ ఉంటుందంటే ఆ ప్రశాంతిని నిలబెట్టుకోవడంలో ఎందుకంటే మనస్సుకి నచ్చదు నేను ఈ మాట చెప్పాను మనస్సుకి వెరైటీ కావాలి కంటెంట్ కావాలి వెరైటీ కావాలి వెరీ ఇప్పుడు వస్త్రం ఉందనుకోండి ఒక తాను ఉంటుంది మల్లు తాను అది కొనుక్కుని దాన్ని నాలుగు గిజాల మొక్కల కింద కోసేసి కట్ చేసేసుకుని ఆ అంచులు కుట్టేసుకుంటే అయిపోయాయి అది వస్త్రం సరిపడుతుంది దానికి డిజైన్ ఇవన్నీ ఎందుకు దానికి ఇక్కడో డిజైన్ అక్కడో డిజైన్ ఇవన్నీ ఎందుకు మైండ్ దట్ ఈస్ ది మైండ్ ఇట్ ఆల్వేస్ వాంట్స్ వెరైటీ అండ్ కంటెంట్ కాబట్టి ఆ సైలెన్స్ నాది ఇష్టపడదు దేర్ దేర్ ఈజ్ ఎ ప్రెషర్ ఇన్నర్ ప్రెషర్ టు కమ్అవుట్ ఆఫ్ ది సైలెన్స్ సైలెన్స్ నుంచి బయటకు వచ్చి ఉండదు మళ్ళీ మైండ్ తోటి ఎంగేజింగే ఉంటుంది బట్ మైండ్ వాంట్స్ ఇట్ దానికి ఎడిక్ట్ సో ఆ ఎడిక్షన్ నుంచి మీరు కేర్ఫుల్గా బయటికి రావాలి ఆ శాంతి అంటే విసుకు పుట్టకూడదు తన స్వరూపంలో నిలిచి ఉండడానికి చికాకు తర్వాత ప్రతిసారి ప్రతిరోజు ఫ్రెష్గా మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉండాలి విధట్ ఎక్స్పె నేను ఏదో కొంత డిస్క్రైబ్ చేస్తాను అల్టిమేట్గా మీ మైండ్ యొక్క మూమెంట్ని మీరు పసిగట్టడం చేయాల్సి ఉంటుంది దాన్ని మీరే పసిగట్టాల్సి ఉంటుంది దాన్ని ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసుకో పొద్దున్న ఎక్స్పెరిమెంట్ హౌ ఇట్ ఈజ్ ఫంక్షనింగ్ మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఓ పదిహేను నిమిషాలు ధ్యానం చేసే దాని సంగతి ఇవ్వటం మీకు తెలుస్తుంది ఓకే దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ మళ్ళీ గైన్ ఆఫ్టర్నూన్ మళ్ళీ గైన్ ఇన్ ది ఈవినింగ్ ఎవరి టైం ఫ్రెష్గా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోవడం తర్వాత యూ బిలీవ్ మీరు ప్రయత్నం చేయండి అభ్యాసం చేయండి ఏ స్టేజ్ కమ్స్ గ్రాడ్యువల్గా వస్తుంది మీరు యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ థాట్స్ థాట్స్ నుంచి ఫ్రీ అయిపోతారు కావాలంటే మీరు థాట్ని ఎంగేజ్ ఇప్పుడు ఎవరైనా వచ్చి తలుపు తట్టారనుకోండి యూ కెన్ ఎంగేజ్ హిమ్ విచ్ మీన్స్ మళ్ళీ థాట్ని ఎంగేజ్ చేయచ్చు యూఆర్ అదర్వైజ్ ఫ్రీ ఫ్రమ్ థాట్స్ దాన్ని జ్ఞానాలోకం సమంతత అంటున్నారు space light a warefulness watchfulness space light you are free from thoughts free from thoughts ante edho telusunnandhi free from samsara already the freedom is yours kabatti danni tatt viveka vidnyana pūrvakam niruddham nigruhitam aa sthitine slow motion annu nenu annanu kabatti adedho jadatvamonu థాట్లెస్నెస్ అని అన్నాను కాబట్టి అది బ్లాంక్నెస్ అనో మీరు అనుకోద్దు ఎంటీగా ఉంటుంది మైండ్ మైండ్ ఎంటీగా ఉండాలి మైండ్ క్లటర్డ్గా ఉండకూడదు ఎంటీగా ఉండాలి ఇప్పుడు డైమండ్ పాయింట్ సెంటర్కి మీరు వచ్చేప్పటికి మొత్తం అంతా సామాన్లు పెట్టేసి కూర్చున్నాను అనుకోండి మీరు ఎక్కడ కూర్చుంటాను పాఠం ఎక్కడ చదువుతారు ఎంటీగా ఉండాలి చైర్స్ అన్నీ ఎంటీగా ఉండాలి హాల్ ఎంటీగా ఉండాలి అప్పుడు మీరు వచ్చి కూర్చుని పాఠం చదువుకుంటారు మైండ్ అలా ఎంటీగా ఉండాలి సో దట్ మీరు రెస్పాండ్ ఇవ్వగలుగుతారు ఒక సిచ్యువేషన్ ప్రాపర్గా సిచ్యువేషన్ లేకపోతే యు మెయింటైన్ దట్ ఎంటీనెస్ ఎంటీనెస్ ఈజ్ ఫుల్నెస్ ఆకాశము ఫుల్ అది ఆకాశం ఎంటీగా ఉంది కాబట్టి ఫుల్గా లేదనుకోద్దు ఆకాశంలో సామాన్లు పెడితే ఫుల్ అవుతుందా లేతే ఎంటీగా ఉంటే ఫుల్ అవుతుందా ఆకాశం సామాన్లు పెడితే ఫుల్ అవ్వదు సీసాలో నీళ్లు పోస్తే ఫుల్ అవుతుందా లేకపోతే ఎంటీగా వదిలేస్తే ఫుల్ అవుతుందా సరే ఒక ప్రయోజనం దృష్ట్యా మీరు నీళ్లు పోయడం అని అనొచ్చు బట్ ఏమీ లేకుండా ఉంటే ఇట్ ఈస్ ఫుల్ డేర్ ఫోర్ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవే యూ లైక్ దాంట్లో ఇసుకో ఏదో పోసి పెట్టారనుకోండి ఎందుకది ఏం చేసుకుంటారు అసలు ఇస్తాను అవతల పాలయా పెట్టెలో ఖాళీ ఏమైనా ఉందా అని అడుగుతారు ఏదైనా సామాన్ పెట్టడానికి ఆ రకంగా మీ మీ బుద్ధిలో ఏమైనా వేకెన్సీ ఎంటీనెస్ ఉందా ఉంటే దాంట్లో ఆత్మస్వరూపం ప్రకటన ఉంటుంది సో ఈ విధంగా నిగ్రహించుట ఇప్పుడు ఇలా చేసినట్లయితే నా అది నిద్రపోవడం మాత్రం కాదు తమో బీజభావన్నాపద్యతే నిద్ర అంటే ఉందండి బీజభావంలోకి పోతుంది ఈ వాసనలన్నీ బీజరూపంగా వెళ్ళిపోతాయి బీజం అంటే విత్తు చెట్టు విత్తులోకి పోతుంది మర్రి చెట్టు ఎంత విస్తారమైన మర్రి చెట్టు విత్తులోకి వెళ్ళిపోతుంది విత్తులా అయిపోతుంది అలాగే ఆ విత్తు నుంచి మళ్ళీ చెట్టు వస్తుంది అలాగే ఈ మనస్సు ఇంతటి విస్తృతమైన మనస్సు బీజభావంలోకి పోతుంది అజ్ఞానంలోకి పోతుంది తమహ చీకటి అజ్ఞానం మనడు బొద్దున మళ్ళీ తయారవుతుంది ఇప్పుడు అలా అవదు నా ఆపద్యతే ఈ మెడిటేషన్లో యు ఆర్ నాట్ మేకింగ్ దట్ మిస్టేక్ ఇది ఇది చాలా గొప్ప విషయము ఎందుకంటే అభయం అని చెప్పారు దాన్ని నిర్భయం అదే బ్రహ్మ సాధారణంగా నేను చూశాను వేదాంతం చదివేవాళ్ళు పాఠం చెప్పేవాళ్ళు కూడా బ్రహ్మంటే ఎక్కడో ఉందనుకుంటారు అయితే మనం ఏం చేయాలి కలెక్ట్ సమ్మోర్ డేటా రీడ్ వన్ మోర్ బుక్ అని అనుకుంటా తర్వాత యాక్షన్సు ఉపాసనలు రెండు ఉంటాయి కదా అవి ఈ డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి దాంతో దట్స్ వై ఇట్ డజంట్ వర్క్ నేను ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ ఎందుకు చెప్పానంటే విషయం తెలియడం కోసం నథింగ్ మోర్ దాన్ దాట్ సో అభయం హవై బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అని ఉపనిషత్తు ఉంది బ్రహ్మ అభయస్థ దాన్ని నువ్వు తెలుసుకో ఫియర్లెస్నెస్ ఈజ్ బ్రహ్మ ఫియర్లెస్నెస్ అంటే ర్యాష్నెస్ యారగెన్స్ కాదండే అలా అనుకుని భ్రమపడారు వాడికి అసలు భయం అంటే ఏటో తెరదరా ఎప్పుడూ గన్ను పెట్టుకు తిరుగుతూ ఉంటారు ఇట్స్ నాట్ లైక్ దట్ దర్ నాట్ దట్ ఈస్ నాట్ ఫియర్లెస్నెస్ దట్ ఈజ్ ఎ ఫియర్ ఎప్పుడూ గన్ను జంతులు పెట్టుకుని తిరుగుతున్నా అంటే వాడు ఫియర్లెస్సా ఫియర్ ఉన్నవాడ ఇట్ ఈజ్ కాబట్టి ఫియర్లెస్నెస్ అన్నది అది గాడ్లీనెస్ అది వాస్తవంగా గ్రాహ్య గ్రాహక రూపమైన ద్వైతము ఉన్నంత వరకు భయము తప్పదు ఎందుకని ద్వితీయా భయం భవతి రెండవది ద్వైతం నుంచే భయం పురుకుంది ద్వైతమే భయం ఉదరమంతరం కుదుతే అత్య భయం భవతి చూడండి రూపాయిలో నయా పైసవంతు అంతరాన్ని భేదాన్ని మీరు చేస్తే మీకు భయం తప్పదు కాబట్టి భయాన్ని పక్కన పెట్టడానికి ఇదే ఉపాయము తర్వాత ద్వైతం ఉన్నంత కాలము గ్రాహ్య గ్రాహక ద్వైతము ఉన్నంత కాలము డివిషన్ తప్పదు డివిజన్ అదే ద్వైతం అంటే డివిషన్ దానివల్ల భయం తప్పదు అని అన్నాము దీన్ని మైత్రేయీ బ్రాహ్మణంలో బృహదారాంగోపనిషత్తు చాలా బాగా చెప్పింది అది పదే పదే దాన్నే కూర్చేస్తూ ఉంటాం బ్రహ్మతం పరాదాత్ యహ అన్యత్ర ఆత్మన బ్రహ్మవేద బ్రాహ్మణుడను కాను అని ఎప్పుడైతే వాడు డిక్లెర్ చేశారో ఎంటైర్ హీ హ్యాజ్ ఫియర్ ఫ్రమ్ ది ఎంటైర్ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మణ్స్ అసలు ఆ డిక్లరేషన్లోనే భయం ఉంటుంది వాళ్ళందరూ వచ్చి మీద పడతారని కాదు వీడు ఎప్పుడైతే డిక్లేర్ చేసి సైకలాజికల్గా డివిజన్ పెట్టుకున్నాడో ఆ డివిజన్ కారణంగా భయపడుతూ ఉంటాడు ఇప్పుడు మనుష్యులు గ్రహాలేవో లెక్కట్టారు ఏడో ఎనిమిదో తొమ్మిదో పదో ఎన్నో కొన్ని ఉన్నాయి దాంట్లో వీళ్ళు ఏం చేశారు ఆ గ్రహాలని ఇవి పుణ్య గ్రహములు ఇవి పాపగ్రహములు అని డివైడ్ చేశారు ఎప్పుడైతే డివైడ్ చేశారో ఈ సోకాళ్ళు పాపగ్రహాల వల్ల వీడికి భయం ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఆ గ్రహాలు వచ్చి వీడి ముందు డ్యాన్స్ చేస్తే భయంకొస్తుంది అనుకుంటున్నారా అలా కాదు గ్రహాలు ఏం చేయవండి వీడిని అవి వాటి పనేవి చేస్తూ ఉంటాయి ఇప్పుడు శనిగ్రహం ఉంది వీడు శనిగ్రహానికి భయపడుతూ ఉంటాడు ఆ శనిగ్రహం వచ్చి వీడిని భయపడి ఇట్లా చేసిందా కనపడదు శనిగ్రహం మీకు మోస్ట్ పవర్ఫుల్ టెలిస్కోప్ ఉంటే అది చూచాయిగా కనపడుతుంది అది ఎక్కడుందో కూడా వీడికి ఐడియా లేదు వీడు మనస్సులో ద్వైతం పెట్టుకున్నాడు ఇలాగంటే గ్రహం ఒకటి ఉన్నది అది పాపగ్రహము అని ఒక ద్వైతం పెట్టుకున్నాడు అంతే వీడు బతుకుంత గ్రహానికి భయపడతావు బతుకుతాడు అలాగ వణికిపోతావు అంతేవాడు పని కనుక మీకు ద్వైతం నుంచి భయం వస్తుంది అలాగే యహా అన్యత్ర ఆత్మన క్షత్రం వేద సో వాడు పరాదాత్ క్షత్రంతం పరాదాత్ యహ అన్యత్రాత్మన క్షత్రం లేదా క్షత్రియులు ఒక కమ్యూనిటీ ఉంది కదా క్షత్రియులు అనే కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ నేను క్షత్రియుణ్ణి కాను అని వీడంటాడు నేను క్షత్రియుణ్ణి కాను అని వీడైతే ఎప్పుడైతే అన్నాడో వాడికి క్షత్రియులు అంటే భయం నన్ను మొన్న ఎవళ్ళో అడిగారు నేను ఎక్కడికి వెళ్ళాను ఈ మధ్యనే ఏదో నేను ఓ పది రోజులు యూఎస్ వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చు అంటే బాంబేలో రెండు రోజులు ఉన్నాను వచ్చే డైరెక్షన్లో అప్పుడు ఎవరో అడిగారు మీరు తెలంగాణయా ఆంధ్రా అని అడిగారు ఎందుకంటే యాజ్యుకేషన్ ఏదో అలా నడుస్తుంది కదా పేపర్లో చూస్తూ ఉంటారు వాళ్ళు నేను తెలంగాణ అని చెప్పాను నేను అలా చెప్పారు చెప్తే ఇంకోటి తెలుసులోడు అలా ఇలా చెప్తున్నారు అవును ఆయా ముప్పై ఏళ్ళ నుంచి తెలంగాణలో పుట్టి పెరిగి అక్కడే భోజనం చేస్తూ గాలి పీలుస్తూ ఉంటే ఇంక తెలంగాణ కాకపోతే మరేమవుతాం ఐఎమ్ తెలంగాణ ఐఎమ్ ఏ హైదరాబాదీ షోయబ్ మాలిక్ మా హైదరాబాద్ వాళ్ళు అల్లుడు క్యా బాత్ హై మేము హైదరాబాద్లో అని చెప్పాను ఇంకేం చేస్తారు నా వాటిల్లుడు రావాడ సత్యనారాయణ గారిని ఒక ఆయన ఉన్నాడు ఉన్ని కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు ఆయన ఆయన తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు తెలంగాణ ఏదో జేఏసీ ఉంటుంది ఒక టెంట్ వేసి అక్కడ నిరాహార దీక్ష చేస్తారు రోజు పొద్దున్న వెళ్ళి దాంట్లో నిరాహార దీక్ష కూర్చున్నారు ఆయన మెళ్ళో మాల బొట్టు పెట్టేస్తాం వాళ్ళందరూ ముక్కు మీద వేరేసేసుకున్నారు ఇకేజ్ చేస్తారు అప్పుడు అడిగారు మీరు తెలంగాణ అవునండి అని చెప్పాడు ఆయన లైక్ దాట్ తెలంగాణ ఏమైనా ముద్ర ఉంటుందా బస్ హిందీలో మాట్లాడేస్తుండము నేను తెలంగాణ అన్నా హోగయా కామ్ హిందీలో కూడా కదా ఉర్దూలో నన్ను ఎవరోలో స్వామీజీ మీరు ఉర్దూ ఎందుకు మాట్లాడదు నేను హైదరాబాద్ నయా క్యా బాత్కర్రా హైదరాబాద్ ఉర్దూ మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడతాడు సో యూ ఇంటిగ్రేట్ don't keep division endukante nenu telangana kaadu ani nenu annanu ankonde now the momentise said it i created fear for me nenu aadhunika paribhashalo cheppa brahadaranya kaani brahadaranya ganna telangana ane maatundi nenu darli aa vidhanga akada brahma kshatram vaishya ala untundi so kabati dvai భేదబుద్ధి నుంచి మీకు భయం గుర్తుంది తప్ప ఎప్పుడైతే మనస్సును నిరోధించారో గ్రాహ్య గ్రాహక భేదం ఎప్పుడైతే లేదో మీకు భయానికి స్థాపనమే లేదు తెలియ ఒక ఆయన అంటే ఇన్ని మాటలు చెప్పాను కాబట్టి చెప్తున్నా ఒక ఆయన మీరు సేవాకార్యం చేస్తున్నారు కదా ఫలానా గ్రామంలో చేస్తారా నేను చెప్పాను అక్కర్లేదు నేను ఎక్కడున్నానో అక్కడికి వేస్తా సేవ మళ్ళీ ఉన్నది ఎక్కడాను సేవ అనేప్పటికీ ఇంకో చోటికి పరిగెడతానంటే దట్ ఈజ్ రాంగ్ యూ కెన్ గో ఎనీవేర్ అండ్ డూ సేవ దట్ ఈస్ నాట్ ది పాయింట్ బట్ ది ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఎక్కడ ఇవ్వాలి మనం ఉన్నదో సేవ పరిస్థితుంది సార్ ఇప్పుడు మీరు భేదవాడికి ఓ అరటిపండు ఇవ్వాలనుకున్నారనుకోండి నేను డైమండ్ పాయింట్ దగ్గర ఇవ్వను నేను సికింద్రా పద్మారావు నగర్లో ఉన్న భేదవాడికే ఇస్తాను అంటే అది ఏమన్నమాట ఆ పండు సంచిలో వేసుకుని ఇక్కడ వేదవాడిని నిరాకరించి వాడిని తోసేసి పద్మాభావనగర్ వెళ్ళి అక్కడ వేదవాడిని వెదికి పట్టుకుని ఆ పండు వాడికి ఇస్తారంటే వాడిని ఏమనాలంటారు అసలు భేదబుద్ధి ఎనీవే కాబట్టి భేదము నుంచే మీకు ద్వైతం భయం నిర్మాణం అవుతాయి కనుక ఎప్పుడైతే సరే ఇదంతా డైక్రెషను ఎప్పుడైతే మనస్సు విలీనమైపోయిందో ఈ భేదమంతా కూడా విలీనమైపోయిందో ఇదంతా మిథ్యని మీరు వివేకపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు భయం ఆటోమేటిక్గా అభయం వచ్చేస్తుంది అభయం మీరు వెతికి పట్టుకోక యూఆర్ ఆల్రెడీ ఫియర్లెస్నెస్ ఎందుకంటే ఫియర్ ఇది బ్యాక్టీరియాలి ఫియర్ బ్యాక్టీరియాలి బయటి వస్తుంది ఫియర్ అజ్ఞానం చేత లోపలికి వచ్చింది మన ఇమ్యూన్ సిస్టమ్ బ్యాక్టీరియా వచ్చినట్టుగా ఫియర్ వచ్చింది అజ్ఞానం చేత మీరు ఎప్పుడైతే అజ్ఞానాన్ని నిరాకరించారో ఫియర్కి స్థానమే లేదు కాబట్టి ఆ విధంగా మనస్సు యొక్క ప్రచారాన్ని ఇటు గమనించాలి ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే నేను చెప్తా చూడండి మీరు చూస్తున్నారు చూస్తుంటే ఈ జగత్తు ఎక్కడుంది ఈ జగత్తు భూతాకాశంలో ఉంది ఈ భూతాకాశం ఎక్కడి నుంచి వచ్చింది నిద్రపోతున్నప్పుడు లేదుగా భూతాకాశం భూతాకాశము లేదు భూతాకాశం అంతర్గతంగా జగత్తు లేదు భూతాకాశం ఎక్కడి నుంచి వచ్చింది చిత్తస్పందన అనే బట్టి వచ్చింది అంటే చిత్తాకాశంలో భూతాకాశం ఉన్నది దిస్ ఈజ్ హౌ జాగ్రత్త అవస్థ నిండా కూడా మనస్సు స్పందిస్తూ చిత్తాకాశము భూతాకాశము ఉంటాయి మనస్సు యొక్క స్పందన మీరు సా మెడిటేషన్లో విలీనం చేసేసారనుకోండి ఇప్పుడు భూతాకాశం చిత్తాకాశంలో ఉంది చిత్తాకాశం చిదాకాశంలో విలీనమైపోతుంది ఇది మెడిటేషన్ మీరు థాట్లెస్ చిత్రూపంగా ఉంటారు ఇప్పుడు మీరు ఈ మెడిటేషన్ చేసినప్పుడు క్రమంగా కొంతకాలం అయ్యేప్పటికీ మీకు ఆ ఇన్సైట్ వస్తుంది అంటే పాఠం చెప్తే విందామని కాకుండా మీకు లోపల నుంచి మీకు తెలుస్తుంది ఏమని ఈ చిత్తాకాశము ఆ చిత్తాకాశంలో చిత్తస్పందన కారణంగా భాషించే భూతాకాశము ఈ రెండూ కూడా ఆ చిదాకాశమునందు కల్పించబడి ఉన్నాయి అవి యథార్థములు కావు సినిమా దృష్టి కూడా సినిమాలో దృశ్యమంతా కూడా తెరయందు కల్పించబడింది అన్నట్టుగా ఆ జ్ఞానాలోకమునందు జ్ఞానాలోకం అంటే చిదాకాశము అర్థం ఆ అవేర్ఫుల్నెస్ వాచ్ఫుల్నెస్ నందు ఈ చిత్తస్పందన తద్వారా జగత్తు కల్పించబడినది ఇది యథార్థం కాదు అనే ఇన్సైట్ మీకు వస్తుంది అప్పుడు మీకు ఏదో వార్త వస్తుంది ఇలా అయింది అని చెల్తా హే జగత్తు మిథ్యం ఏ ఘటన వాడిని డిస్టర్బ్ చేయడు ఏ వ్యక్తి వాడిని డిస్టర్బ్ చేయడు ఏ వస్తువు వాడిని డిస్టర్బ్ చేయడు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది సుఖము ఉంటాయి దుఃఖము నడుస్తూ ఉంటాయి అవి వాడిని బంధించవు ఇది తస్మాద్ తస్మా ప్రచార మనస ఒకే పాయింట్ మళ్ళీ మళ్ళీ అంటున్నారు నిద్రపోతున్నవాడి మనస్సుకి సుషుప్త మనసమా మనస ధ్యానంలో ఏకాగ్రంగా థాట్లెస్ స్టేట్లో ఉన్నవాడి మనస్సుకి కావలసినంత తేడా ఉన్నది ప్రచార ప్రచారం అంటే స్థితి ఆ స్థితిలో చాలా భేదము కలదు ఎందుకంటే తస్మాత్ లయ అలయ రూప విశేష తేడా ఉంది ఏమిటి తేడా సుషుప్తంలో లయమైపోతుంది మనస్సు అట్లాజ్ నిరోధావస్థలో వివేకంతో దాన్ని నిరోధించినప్పుడు థాట్లెస్గా ఉన్నప్పుడు అది ప్రకాశిస్తుంది చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది మనస్సు అలయం తమోగుణంలోకి వెళ్ళిపోకుండగా ఆత్మచైతన్యంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తేడా స్పష్టంగా ఉండనే ఉన్నది యద గ్రాహ్య గ్రాహక విద్యాకృత మలద్వయవర్జితం తదా పరం అద్వయం బ్రహ్మవ తవృతం ఇది అతే నిర్భయం సంవృతం కాదు సంవృత్తం సంవత్ సంవృతం అంటే కప్పేయడం సంవృత్తం అంటే ఆ విధంగా అయిపోవడం మనస్సు చిత్ అయిపోతుంది సంవృత్తం